result to is vara and keep calm this is the gita method which is under tatkalikanga tatkalikanga kadu tatkalamunandu ante at that moment it may be very painful and very difficult but you stick to this principle it will serve you well in the long range that is the entire teaching చూద్దాం ఇంకా గీతం మొదలుపెట్టామంటే ఇంక ఇదే ఉంటుంది దిస్ ఈజ్ ది ఓన్లీ టాపిక్ ఫర్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ డ్యూటీ బేస్డ్ కల్చర్ అనేది భాష్యండాము సో ఇంతకుముందు ఒక వాక్యం నేను చూశాను తదర్థావిష్కరణాయ అనేకై వివృత పద పదార్థవాక్యార్థన్యాయమీ అత్యంత విరుద్ధాన అత్యంత విరుద్ధానేకర్థవేన లౌకికైర్గృహ్యమాణముపలభ్య అహం వివేకత అర్థ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 సో సర్వోత్కృష్టమైన ప్రయోజనము అవాంతర ప్రయోజనాలు కాదు సో జీవితానికంతకీ కూడా గీతశాస్త్రము బోధించే పరమ లక్ష్యమేమి అన్నట్లయితే స సహేతుకస్ సంసారస అత్యంత ఉపరమ లక్షణం సంసారము సంసారము అంటే షార్ట్ రేంజ్ అర్థము చెప్పాను నేను లాంగ్ రేంజ్ అర్థము చెప్పాను సో ఈ పరిచ్ఛిన్న జీవుని యొక్క ఈ పాటలు ఈ విశాల జగత్తులో ఈ పరిచ్ఛిన్నమైన జీవుని యొక్క పడరాని పాటలు ఏమైతే గలవో దీనికి సంసారము అనిపేరు ఈ సంసారం మరణించడం తర్వాత కూడా కొనసాగుతుంది ఎందుకంటే మరణం అంటే దేహానికే కానీ జీవతత్వానికి ఆ సూక్ష్మ శరీరం వల్ల కొనసాగుతూ కనుక ఈ సంసారము పూర్తిగా తొలగిపోవాలి అత్యంత ఉపరమ పూర్తిగా అత్యంతాన్ని వేసుకుంటూ ఉండాలి సో అప్సల్యూట్ సిజేషన్ ఆఫ్ సంసారాలు తాత్కాలికమైన సిజేషన్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది మీరు నిద్రపోయారు అనుకోండి పోయింది సంసారం నిద్ర దాకా అక్కర్లేదు ఫస్ట్ క్లాస్ అబ్జార్బింగ్ సినిమాకి వెళ్ళారనుకోండి సంసారం ఉండదు ఆ సినిమాలో సంసారం ఏముంటుంది వాడు ఇంకో సంసారం పెడతాడు అక్కడ ఆ డైరెక్టర్ కనుక కథ చెప్పడంలో మంచి తెలివైన డైరెక్టర్ అయినట్లయితే కథని బాగా చెప్పడం చేతనం కథా వస్తువుని పోషించటం అదో శిల్పము ఆ శిల్పాన్ని ఆ రచనా శిల్పాన్ని కనుక ఆ డైరెక్టర్ ప్రదర్శించగలిగాడంటే చాలా అబ్జార్బింగ్గా ఉంటుంది కథ ఆ అబ్జార్బ్ మీరు అబ్జార్బ్ అయిపోతారు దాంట్లో దాంతో ఏమైపోతుందంటే ఈ సంవత్సరం బ్యాక్గ్రౌండ్లోకి పోతుంది అయితే ఇంటర్బెల్ ఇంటర్వెల్ అది వాళ్ళం మేము మా చిన్నప్పుడు తర్వాత తెలిసింది అది ఇంటర్ బెల్ ఎందుకంటే వెల్ అవ్వేవారు ఇప్పుడు అందు గురించి ఇంటర్వ్యూల్ అనుకున్నావు మేము ఏదో అవాగి ఒకటి కోనసీమలో కోనసీమ వాళ్ళు అంటే మూర్ఖులనే ఒక జనరల్ ఒపీనియన్ ఒకటి వాళ్ళకి ఏమీ రాదు ఏం తెలియదు అమాయకంగా ఉంటారు ఆయ్ ఆయ్ అంటూ కొంచెం అమాయకంగా ఉంటారు విచ్ ఇస్ ట్రూ ఆల్సేమ్ సో అలాగే ఉండేవాళ్ళం ఐ యూస్ టు బీ లైక్ ద ఇంటర్బెల్ అని వాళ్ళు ఇంటర్బెల్ అంటే ఏమిటంటే ఇంటర్ ఒక ఆయన అడిగారు నాకు ఇంటర్బెల్ అంటున్నావు ఏమిటి రా ఏమిటి అని అంటే సినిమాలో ఇంటర్ అంటే హాఫ్ ది వే బెల్ కొడతారు ఆ తర్వాత ఇంటర్వాల్ అని తెలుసు ఎనీవే సో ఆ ఇంటర్వెల్ వచ్చేదాకా సంసారం ఉండదు మళ్ళీ ఇంటర్వెల్ రాగానే సంసారమే ఏమిటి సంసారం దాహం వేస్తూ ఉంటుంది మంచినీళ్ళు తాగాలి మంచినీళ్ళు ఏమిటి కోక్కు తాగాలి మరొడు తాగాలి మళ్ళీ ఆ బయటికి వెళ్ళి తాగొచ్చి లోపల మళ్ళీ మొదలు పెట్టేస్తారేమో సినిమా మళ్ళీ సినిమా మొదలుపెట్టేస్తే అది ఏమైపోతుందో మళ్ళీ వీడి సంసారం మామూలే తర్వాత వీడి కుటుంబంతో పాటు వెళ్ళాడు అనుకోండి ఇంక చెప్పి భార్యా పిల్లలతో పాటు వెళ్ళాడు ఏ లాభం ఊరికే ఇంటర్వెల్ వచ్చినా కూడా ఏమీ చేయకుండా అలా కూర్చుని ఉంటారని వాళ్ళు అనుకునే పోయకూడదు కాబట్టి హీ హాజ్ టు డూ సమ్సర్ వీస్ ఆల్సో విచ్ ఇస్ ఫెయిర్ ఇన్ ఈ విధంగా ఈ సంవత్సరం మొదలైపోతుంది మళ్ళీ ఇంటర్వెల్ అయిపోయి సినిమా పూర్తయిన వెంటనే యూ హ్యావ్ ఏ హెవీ హెడ్ చిన్న తలపోటుతోటి బయటకు వస్తారు సో తాత్కాలికమైన ఉపర ఉపరమము అంటే సిజేషన్ ఆగిపోవటం ఎలాగూ ఉండే దీనికోసం గీతాశాస్త్రం ఎందుకు ఇవన్నీ ఉండనే ఉన్నాయి అది నిజానికి ఒక సిద్ధాంతం ఏమిటంటే ఈ ప్లెషర్ అని అంటారే ప్లెషర్స్ అని మన వాళ్ళు అంటారు ప్లెషర్స్ అంటే ఏమిటి సబ్ ఇట్ ఈస్ ఎన్ ఎస్కేప్ ఫ్రమ్ ది బర్డన్ ఆఫ్ సంసార దట్ ఈస్ ది ప్లెషర్ నిర్వచనం భోగము అనేదానికి నిర్వచనం ఏంటంటే నువ్వు భోగంలో ఏదో సమ్ పాజిటివ్ కంటెంట్ ఆఫ్ హ్యాపీనెస్ ఉందని అనుకుంటున్నావు వెర్రివాడ అదేమీ లేదు నీవి సంసారపు బరువు బాధ్యతల నుండి పారిపోయే ప్రయత్నం ఒక పలాయనవాదమే భోగము నిజానికి చాలామంది సైకాలజిస్టులు అలాగే చెప్పారు దిస్ ఆల్కహాల్ తర్వాత డ్రగ్స్ ఇంకా ఈవెన్ సినిమా యూ కెన్ పుట్ ఇన్ టు అండ్ దెన్ ఫర్ సమ్ పీపుల్ ఈటింగ్ ఇట్స్ సెల్ఫ్నెస్కేప్ ద ఈ బికాస్ బికాస్ దే ఆర్ ఇన్ టెన్షన్ టెన్షన్లో ఉండే ఎక్కువ తినేస్తుంది సో ఈ విధంగా ఇవన్నీ భోగాలన్నీ కూడా పలాయనం తప్పింకోవట్లేదు కొంతమందికి డ్యాన్స్ తీసేస్తూ ఉంటారు వాట్ ఈస్ దిస్ డ్యాన్స్ వై దే షుడ్ డ్యాన్స్ దే షుడ్ డూ ఎక్సర్సైజ్ దట్ ఐ అండర్స్టాండ్ ఏరోబిక్ ఎక్సర్సైజు సో అలా చేయొచ్చు వై దే షుడ్ డూ డ్యాన్స్ డా డ్యాన్స్ అంటే ఐ మీన్ భోగం కోసం చేసే డ్యాన్స్ గురించి నేను అసలు వై వాట్ ఈస్ దిస్ డ్యాన్స్ ఏదో రాక్ రాక్ పాప్ ఏదో డ్యాన్స్ చేసుకుంటారు వాట్ ఫార్ సో ఈ ఫిజికల్ మూమెంట్ ఎప్పుడైతే వచ్చేస్తుందో ఎక్కువగానో మనస్సు ఇట్ గెట్స్ ఎంగేజ్డ్ విత్ ది బాడీ బికాస్ బాడీ ఈజ్ ఇన్ ఇంటెన్స్ యాక్టివిటీ బాడీలో ఇంటెన్స్ యాక్టివిటీ వచ్చేసేపటికి మనస్సుకి ఇంకా మిగతా విషయాలు ఆలోచించడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇలా ఎలా అంటో ఎంగేజ్ అయిపోతుంది సో ఇట్ గివ్స్ ఎ కైండ్ ఆఫ్ రిలీవ్ ఎందుకంటే మన సంసార దుఃఖము ఇట్ ఈస్ నథింగ్ బట్ థాట్ థా థాట్ ప్రాసెస్సే ఆలోచనలే సంసార దుఃఖం అంతకంటే దుఃఖమే ఉందండి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ యూ సీ ఇఫ్ యూ కెన్ పుట్ ది థాట్స్ ఎట్ బే అంటే థాట్స్కి మీరు కొంచెం దూరంగా ఉండగలిగితే మీకు అసలు ఆ పెర్సనే ఉండడు ది ఇండివిజువల్ పెర్సన్ ఉన్నాడు చూడండి దట్ పెర్సన్ ఇట్ విల్ బి అప్సెట్ బికాజ్ పెర్సన్ ఈజ్ ద చైల్డ్ ఆఫ్ థాట్స్ థాట్స్ ఉన్నప్పుడే పెర్సన్ ఉంటాడు థాట్స్ లేకపోతే పెర్సనే ఉండడు పెర్సనే ఉండకపోతే ఇంకా సంసారమే వాళ్ళకి దుఃఖమే వాళ్ళకి కాబట్టి ఈ థాట్స్ నుంచి మీరు ఎస్కేప్ అవ్వాలి ప్రతి వాడు కూడా థాట్స్ నుంచి ఎస్కేప్ అవ్వాలి నిద్రపట్టడం లేదంటే థాట్స్ ఎక్కువైన కారణంగా నిద్రపట్టట్లేదు ఆ మనస్సుకి దుఃఖం కలుగుతుందంటే థాట్స్ మూలంగా దుఃఖం కలుగుతుంది భయం వేస్తుందంటే థాట్ మూలంగా భయం వేస్తుంది అసూయ ఇట్ ఈజ్ ఎ థాట్ ద్వేషము ఆ ఎ ఎనీథింగ్ ఫ్రస్ట్రేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ థాట్ సో ఇన్క్లూడింగ్ ద పర్సన్ ఈజ్ ఎ థాట్ కాబట్టి ఈ థాట్స్ నుంచి విముక్తి లభించడమే సంసారం నుంచి ఇలా విముక్తి లభించడం అంటే థాట్స్ నుంచి విముక్తి లభించడం థాట్స్ నుంచి విముక్తి లభించడము ఇట్ ఈజ్ ఎ two ways one you kill the thoughts nenu oka topic lo ingo topic lok vellanu sare inge vellanu kabatti maatladu topic ante bahusha topic ye goda samsaram gurinchi kada maatladutunta so one way is kill the thoughts idelaagante talapota vastundi kabatti cut the head so you will not have headache idi yoga method antaru di deenike yoga method ani peru yogas chitta vritti nirotha samsaram endo valla ochindi చిత్తవృత్తులను బట్టి సంసారం వచ్చి అసలు వీడికి అది తెలుసుకోవడం గొప్ప విశేషం వీడు ఏమనుకుంటాడంటే సంసారం ఊళ్ళో వాళ్ళని బట్టి వచ్చిందంటాడు ఇంకా వాడిని ఏమిటి వాడికేంపార్ట్ చెప్తారు వీడు వాడు ఫస్ట్ హీ షుడ్ యాక్సెప్ట్ దిస్ మచ్ నా సంసారము నా చిత్త వృత్తులలో ఉన్నది దుఃఖం ఎక్కడుందిరా చిత్త వృత్తుల్లో ఉన్నది శత్రువు ఎక్కడున్నాడు చిత్త వృత్తులలో ఉన్నాడు మైండ్ మైండ్ మోడిఫికేషన్స్ చిత్త వృత్తులంటే సో ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఎక్కడుంది చిత్తంలో ఉంది సో ఇంతమటుకు వాడు యాక్సెప్ట్ చేయాలి ఒక ఆయన అన్నారు ఏమండి జీవితం చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంది స్వామీజీ మీరు ఏదైనా నాకు మీరు ఉపాయం చెప్పాలి అన్నారు నేను యుఎస్లో అది ఆశ్రమంలో గురించి ఒక పుస్తకం చూసుకుంటున్నాను పుస్తకం రాసుకోవడము చూసుకోవడం ఏదో చేస్తుంటే పాపం చాలా చూడగానే నాకు అనిపించింది ఫ్రస్ట్రేషడ్గా ఉన్నారని వచ్చారు ఈ మాట చెప్పారు నేను అన్నాను ఇట్స్ ఓకే యూ టెల్ మీ వాట్ కుడ్ బి ది కాల్స్ ఫర్ యువర్ ఫ్రస్ట్రేషన్ అంటే చూడండి ఇంట్లో విశ్రాంతి లేదు ఇంట్లో కోఆపరేషన్ లేదు ఆఫీస్లో ఐ ఫేస్ అ సీరియస్ ప్రాబ్లం మీరు నాకే హెల్ప్ చేయాలి ఫెయిర్నా అంటే నేను చెప్పాను చూడండి నేను మీకు హెల్ప్ చేయాలంటే రెండు రకాలుగా చేయగలుగుతా ఒకటి మీకు ఏదో మంత్రమో తంత్రమో పూజో పునస్కారమో చెప్తాను మీరు చేసుకోండి మీకు ఈశ్వరానుగ్రహం వల్ల ఈ పరిస్థితులు చక్కబడచ్చు అది ఒక మెథడ్ మీరు అది కావాలంటే అది చెప్తాను ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో ఇన్ మై కిట్టి ఐ విల్ టెల్ దట్ ఏం సమస్య కాదు ఓకే నెంబర్ వన్ ఇప్పుడు నేను భాగవతం చదువుతున్నా పంచమ చదువుతున్నా దీంట్లో నారాయణ కవచమన ఒకటి ఉంది దాంట్లో ఓ శ్లోకం ఉంది ఈ శ్లోకాన్ని వంశధరాచార్యుడు రాస్తాడు అక్కడ ఆ శ్లోకం మొహం చూస్తేనే తెలుస్తుంది సరే వంశధరాచార్యుడు శ్రీధరాచార్యుడు ఆచార్యులు అందరూ కూడా ఏకముఖంగా ఎవరు రాస్తారంటే ఈ భయం గనక ఉన్నట్లయితే ఈ శ్లోకాన్ని కనుక పారాయణ చేసుకుంటే భయం తగ్గుతుంది అని రాస్తారు కాబట్టి సో భయంతో బాధపడుతున్నాను ఒకటంటే నేను ఆ శ్లోకాన్ని అతనికి చెప్పగలుగుతాను ఐ నో ఇట్ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ సంథింగ్ అన్ోంట్ మి సో ఐ విల్ టెల్ దాట్ అదొక ఉపాయం నెంబర్ టూ అసలు ఇంకొక పద్ధతి ఏమిటంటే ఈ భయం ఎందుకు పుట్టింది అక్కడి నుంచి పుట్టింది ఈ భయాన్ని పోగొట్టుకుని మౌలికంగా ఈ భయ హేతువును నివారించే సం మార్గం ఏమైనా ఉన్నదా అని ఆ విశ్లేషణ ఇట్ ఈస్ దిస్కైండ్ సో నేను ఆయనకి చెప్పాను వాట్ ఈజ్ ఇట్ దట్ యు వాంట్ అని అడిగాను అంటే సరే ఈ మంత్రము తంత్రము పూజా పురస్కారం అది అది ఓకే ఐఎమ్ హ్యాపీ దట్ యూ ఆర్ విల్లింగ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్ ఓకే బట్ యూ ఎక్స్ప్లెయిన్ ది అదర్ థింగ్ టు మే లెట్ ఇల్ మోర్ అని అన్నారు కొంచెం వివేకంగాలవాడు కాబట్టి వేగం లేని అడిగి అయితే అసలు ఈ ఆప్షన్ ఇచ్చి ప్రసక్తే లేదు అడిగేదో తాయెత్తు ఇచ్చేస్తే వెళ్ళిపోతాడు మంత్రం జపం చేయమంటే కూడా కష్టపడతాడు మంత్రం జపం చేయమంటే చేస్తాడేటి స్వామీజీ ఆ జపం ఏదో మీరే చేయండి అంటారు మరి నేను జపం చేస్తే నీ భయం ఎలా పోతుందా అంటే అంటే మీరు జపం చేసేప్పుడు ఓ పంచపాత్రలో నీళ్లు అక్కడ పెట్టుకోండి మూడు గంటలు మీరు జపం చేసేయండి తలవారు సార్ ఐదింటికో ఐదున్నరకో లేవండి లేచి ఎనిమిదిన్నర దాకా జపం చేసేయండి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 సమస్యకి మూలము నీ కుటుంబ సభ్యులలోనూ ఆఫీసులో వాళ్ళలోనూ ఉంది అని నువ్వు అనుకున్నంత కాలము నీ సమస్యకి పరిష్కారం దొరకదు అంటే మరి ఎక్కడుందంటారు సమస్యకి సమస్యకి మూలం అంటే మీ సమస్యకి మూలం నీ మనస్సులో ఉన్నది అంటే అంటే నీ ఇంట్లో వాళ్ళు నిన్ను హింస పెట్టేస్తున్నారనే కదా కాబట్టి పెరిసిక్యూషన్ సైకాలజీ అంటారు ఇంట్లో వాళ్ళు నన్ను పెరిసిక్యూట్ చేసేస్తున్నారు ఇది ఇట్ ఈజ్ అది ఒక గ్రూవ్ మైండ్ అలా పడిపోతుంది పడిపోయి ఇంట్లో వాళ్ళు వన్ వాళ్ళు హింస ఏదో కొద్దో గొప్ప హింస ఎలాగో పెడతారు సో వాళ్ళు వన్ పర్సెంట్ హింస వీడు హండ్రెడ్ పర్సెంట్ హింస పెడుతున్నారని దాన్ని అలాగ చేసుకుంటాడు అలాగే ఆఫీస్లో కూడా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 ఆఫీసు విషయంలో నీకున్న దృష్టికోణంలో తప్పు ఉన్నది ది వే యుక్ ఎట్ ది ఆఫీస్ ది వే యుక్ ఎట్ ది ఫ్యామిలీ మెంబర్స్ దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ అవుట్లుక్ ఇన్ యువర్ విషన్ దట్ మేక్స్ యూ శాడ్ ఫ్రస్ట్రేటెడ్ నా యూ థింక్ అబౌట్ ఇట్ యూ థింక్ యూ టేక్ యువర్ టైమ్ యూ యాక్సెప్ట్ దిస్ ప్రిమిస్ ఆర్ నా నువ్వు ఈ థీసిస్ నువ్వు యాక్సెప్ట్ చేస్తే దెన్ నీకు నేను ఫర్దర్గా నిన్ను నీకు నేను సలహా ఇస్తాను నీకు ఈ టీసీస్ యాక్సెప్టబుల్ కాకపోతే ఇంకా నేను ఆ దాని గురించి ఆ యాంగిల్లో నేను మాట్లాడు ఫెయిర్ అందుకంటే ఈ టీసీస్ యాక్సెప్ట్ చేయరు మై ఆల్ మై ప్రాబ్లం నా సమస్యల్లో మా అత్తగారు ఏనండి అనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయితే మా కోడలే మా సమస్య వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో నా సమస్య నా హృదయంలోనే నా మనస్సులోనే ఉంది అని దాన్ని అంగీకరించడానికి వాడు చాలా వివేకవంతుడై ఉండాలి యోగశాస్త్రము ఇట్ బిగిన్స్ వేర్ దిస్ రికగ్నిషన్ ఈస్ దే సంసారము చిత్తము నందుగలదు అనే గుర్తింపు దగ్గర పతంజలి యొక్క యోగశాస్త్రం ప్రారంభం ఆ గుర్తింపే లేదనుకోండి యోగశాస్త్రం అంటే అది ఆసనాలు వేయడం కాదండి ఆసనాలు వేయటం అది దట్ ఈస్ ఎ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ యోగా గీత క్లాస్ అంటే కాలు ఇలా కూర్చోవడం నెల మీద కూర్చోవడం అదే గీత క్లాస్ అంటే ఇట్ ఈస్ జస్ట్ ది బిగింగ్ ఆఫ్ ది గీతా క్లాస్ సో ఆ విధంగా సో హియర్ యోగా బిగిన్స్ వేర్ సంసారమునకు మూలము చిత్తము రైట్ అది మీరు అంగీకరిస్తే అక్కడి నుంచి యోగా ఆరంభం ఇప్పుడు సంసారానికి మూలం చిత్తం అయితే సంసారం ఎలా పోతుంది చిత్తాన్ని ఆపేస్తే సంసారం పోతుంది వృత్తి నిరోధ ఇప్పుడు సుర్జీత్ సింగ్ గారు మాట చెప్పారు సుర్జీత్ సింగ్ గారు ఒక పెద్ద రాజకీయ నాయకులు ఆయన ఉన్నారు ఆయన మాట చెప్పారు దేశానికి ప్రధానమైన ఆటంకము దేశాభివృద్ధికి ప్రధానమైన ఆటంకము బీజేపీ వాళ్ళు కాబట్టి ఇప్పుడు దేశం బాగుపడాలంటే ఏం చేయాలండి బీజేపీ బీజేపీ అదే దట్ ఈస్ హిస్ థీసిస్ సో యోగ పతంజలి తీసేసుకోవడం ఏమంటే సంసారానికి మూలము చిత్తము కాబట్టి చిత్తాన్ని కనుక నీవు స్టాల్ చేసేసినట్లయితే దేర్ ఇస్ నో సంసారం యోగశ్చిత్త వృత్తి నిరోధ దీని దీన్ని ఒప్పుకోరు వేదాంతులు ఏమంటారంటే చిత్తమే లేకుండా చేసేస్తే ఆ విధంగా సంసారాన్ని నివారణ చేస్తానంటే అది అంత అనుకూలమైన పద్ధతి కాదు తలకాయ పోటు ఉంది కాబట్టి తల తీసేయమన్నట్టు ఉంది వాయిసా నహి హట్స్ నాట్ కరెక్ట్ తలకాయ పోటు కాబట్టి తల తీసేయడం కాదు తల ఉంచి తలపోటు తగ్గించే ఉపాయం చెప్పాలి అలాగే మైండ్ యాక్టివ్గా ఉంటూ యాక్టివ్గా అంటే టూ మచ్ యాక్టివ్గాను సిక్ మైండ్ గురించి కాదు మళ్ళీ డిసిప్లిన్డ్ మైండ్ ఉండదు బేసిక్ డిసిప్లిన్ ఈజ్ యాక్సెప్టెడ్ అంచేతనే యోగాన్ని కొంతవరకు మనం స్వీకరిస్తాం సర్ట్ బేసిక్ డిసిప్లిన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇస్ రిక్వైర్డ్ వీ యాక్సెప్టెడ్ అంతేగాని నీవు టోటల్గా చిత్తాన్ని చిత్తాన్ని యూ నీడ్ you కిల్ యూ కెన్ అలవ్ ఇట్ టు కంటిన్యూ మేము పోనీ చిత్తాన్ని కిల్ చేస్తే నష్టం ఏమిటి కిల్ చేయడం కష్టం అండి అది జరిగే మాట కాదు అది జరిగే మాట ఏదో చెప్పాలి ఇట్ బికమ్స్ ఏ టార్చర్ మీరు చిత్తాన్ని స్టన్ చేస్తారు డల్ చేస్తారు మళ్ళీ పావు గంట ఎప్పటికి మళ్ళీ వాపసు వచ్చేస్తుంది మళ్ళీ మీ సంసారం మీకు ఎంతకాలం దాన్ని దూరంగా పెట్టగలుగుతారు కాబట్టి అది ఉన్నా కూడా సంసారాన్ని తొలగించే ఉపాయము దట్ ఈస్ వేదాంత చిత్తం దారిని చిత్తం ఉంటుంది చిత్తం దారిని ఉండడం అంటే డిసిప్లిన్ వస్తుంది వాల్యూసు డిసిప్లిను ఇవన్నీ ఇనీషియల్ స్టేజెస్లో ఉంటాయి ఆత్మ ఆత్మస్వరూపం చక్కగా అవగాహన అయిన తర్వాత వన్స్ యూ గెట్ ఎ్లిమ్స్ ఆఫ్ దట్ నాలెడ్జ్ నవ్వు మైండ్ విల్ బీ యాక్టివ్ యాక్టివ్ అంటే మోడరేట్లీ యాక్టివ్ రీజనబుల్లీ యాక్టివ్ ఇన్ ది రైట్ సెన్స్ ఇట్ విల్ బీ యాక్టివ్ టు ది రైట్ ఎక్స్టెంట్ ఇన్ ది రైట్ సెన్స్ మైండ్ విల్ బి యాక్టివ్ జట్ దేర్ ఈజ్ నో సంసార ఎందుకో తెలుసునండి యు ఆర్ ది విట్నెస్ ఆఫ్ ఎవ్రీథింగ్ నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి ఈ విధంగా ఆ అసంగత ఇప్పుడు ఆసక్తి అంటే ఆ మనస్సులో వచ్చేటువంటి కంటెంట్ తోటి కల కలిసిపోవటం అది సంసారం మనస్సు దారిని ఉంటుంది వీడు అసంగంగా హీ హీ హీ గెయిన్స్ ఎ స్పే స్పేస్ విత్ రెఫరెన్స్ టు ది మైండ్ అప్పుడు ఆ సంసారం వాడిని అంత పీడించు కాబట్టి దిస్ ఈస్ ది గీతా మెథడ్ ఆర్ వేదాంత మెథడ్ సో అత్యంత ఉపరమ సంసార అత్యంత ఉపరమ పతంజలి సంసార ఉపరమం కోసం బయలుదేరిన వాడే ఈ కర్మ కర్మవాదులు సంసారోపరమే కానీ గీతా మెథడ్ వేదాంత మెథడ్ ఆఫ్ సంసారోపరమ ఈస్ లైక్ దిస్ ఇగో ఇది గీత యొక్క అంతిమ ప్రయోజనము ఎప్పుడు కూడా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 ప్రావిడెంట్ ఫండ్ అంటే మీరు రిటైర్ అయ్యాక వస్తుంది షా లాంగ్ రేంజ్ సేవింగ్ అది షార్ట్ రేంజ్ సేవింగ్ కూడా ఏదో కొద్దిగా గొప్ప చేసుకుంటారు ఏడాది కోసమో రెండేళ్ల కోసమో సేవింగ్ చేస్తారు నెల కోసం చేస్తారు పది రోజుల కోసం చేస్తారు ఎప్పటికప్పటికి అలా చేస్తారు సో అలాగే సంసారం విషయంలో కూడా పరమ ప్రయోజనము సంసార ఉపరమం ఇది గీత యొక్క పరమ ప్రయోజనం అయితే ఈ సంసార ఉపరమము అనే పరమ ప్రయోజనం ఎలా సిద్ధిస్తుంది అని అడుగుతున్నారు తర్వకర్మ సన్యాసపూర్వకాత్ ఆత్మజ్ఞాననిష్టారూపా ధర్మాత్వతి ఇప్పుడు ఈ సంసార నివృత్తి అనే పరమ ప్రయోజనము అంటే ఏంటన్నమాట అర్జునుడు బాణాలు వేయడం బాణాలు పడ్డం రక్తం శాంతి ఇలాంటి టాపికల్ ఇష్యూస్ అన్నింటినీ అధిగమించి మనం పైకి వెళ్తున్నాం అనే అభిప్రాయం అవి ఉంటాయి అక్కడే ప్రారంభం అవుతుంది మీమాంస ఆరంభం అక్కడే కానీ బై ది టైం యూ ఎంటర్ ఇన్ ది ఎనాలసిస్ యూ రైజ్ అబౌ ద టాపికల్ ఇష్యూస్ అది మర్చిపోకూడదు కాబట్టి ఇక్కడ గీతలో కొంతమంది గీత అంటే కృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమన్నాడు అర్జునుడు యుద్ధం చేయను ఎంతసేపు ఇంకా అదే అలాగే ఉండదు ఇట్ ఈజ్ ఎ వెరీ టాపికల్ థింగ్ ఇట్ ఈజ్ శ్రీకృష్ణుడి గీతని బోధించినటువంటి ఆ కాంటెక్స్ట్ అలా ఉంది కాబట్టి ఆ మాట్లాడే బాగుంటున్నాం అది దట్ ఈస్ ఓవర్ అండ్ డన్ విత్ ఓవర్ యు హ్యావ్ టు రైజ్ అబౌ ఆల్ దట్ టాపికల్ థింగ్ అండ్ ట్రై టు గో టు ఏ హయ్యర్ లెవెల్ సో ఇప్పుడు ఆ లెవెల్లో మాట్లాడుతున్నారు ఇక్కడ సంసారోపరమము అంటే మోక్షము జీవన్ముక్తి మోక్షం అంటే బతుకుండగా మోక్షం గురించే మాట్లాడుతున్నాం సో ఈ సంసార నివృత్తి అనేది ఎలా కలుగుతుంది ధర్మాత్ భవతి ధర్మము వలన కలుగుతుంది ఏమి ధర్మము ఎందుకంటే ఈ ధర్మంలో రెండు అంశాలు ఉన్నాయి చూడండి మనిషి అంటే హీస్ టూ థింగ్స్ ఎలాగా ఇప్పుడు మనిషి అంటే ఇప్పుడు డెబ్భై కేజీలు ఎనభై కేజీలు బరువు ఉన్నాడు మంచిదే కానీ క్షియర్ ఫిజికల్ మాస్ని మనిషి అనరు కదండి కేవలము మాంసము మధ్య కాదు కదా మనిషి అంటే ఈ మాంసము మధ్య రక్తము ఇవన్నీ అవసరమే దే దే ప్రొవైడ్ ది సబ్స్ట్రాటం ఫర్ వాట్ ఈ దేనికి సబ్స్ట్రాటం ప్రొవైడ్ చేస్తుంది ఫర్ టూ థింగ్స్ ఏమిటది కర్మ జ్ఞానము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 ఈవెన్ వెయిట్ లిఫ్టింగ్ పర్సన్ కూడా షియర్ వెయిట్ ఆఫ్ ది బాడీ బాడీ బిల్డర్కి కూడా షియర్ ఫిజికల్ వెయిట్ని బాడీ బిల్డర్ అందరూ ఈ బాడీని బిల్డ్ చేయాలనేటువంటి ఆ సంకల్పశక్తి దానికోసం కృషి చేసినటువంటి ఆ ప్రాణశక్తి అంటే ఆ కర్మ ఆ జ్ఞానము ఆ రెండు కలిస్తే మనిషి అవుతారు చాలా మౌలికమైన అవగాహన ఉండాలి కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే మరి భక్తి మాట ఏమిటి చేసే ఉంటాం ఉండవో ఈ భక్తి గురించి నువ్వు ఏం చెంత చేయ ఎక్కడికి పోదు భక్తే భక్తి భక్తి అంటే భక్తి కూడా కర్మలో ఇంక్లూడ్ అవుతుంది భక్తి అంటే ఏం చేస్తాం భజన చేస్తాం అది కర్మే కదా భజ భజన అంటే కర్మే కదండి మనం మనస్సులో ధ్యానం చేస్తాం అది కర్మే మానసిక కర్మ సో మనిషి అంటే రెండు కర్మ జ్ఞానం అసలు దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ రెండు వదిలిపెట్టి మీరు ఏదేదో మాట్లాడారనుకోండి అది సందర్భం లేకుండా ఉంటుంది కాబట్టి కర్మ జ్ఞానం మీకున్న ఇంద్రియాలు ఉన్నాయి కదా ఏ ఏమి ఇంద్రియాలు ఉన్నాయో నాకు చెప్పండి చేతులు కాళ్ళు మాట్లాడే ఇంద్రియాలు ఉన్నాయా ఇవి కర్మని చేసే ఇంద్రియాలు కన్ను ముక్కు చెవి ఉన్నాయా ఇవి జ్ఞానాన్ని సంపాదించే ఇంద్రియాలు మీకు భక్తి కంటూ ఇంద్రియాలు ఏమైనా ఉన్నాయా ఈ కర్మకి సంబంధించిన ఇంద్రియాలే జ్ఞానానికి సంబంధించిన ఇంద్రియాలు ఇవే ఉంటాయి మీరు భక్తి అన్నా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 అయితే మోక్షాన్ని ఇచ్చేది ఏది ఏదేమిటి రెండూ ఇస్తాయి మోక్షాన్ని అవసరం మోక్షానికి ఎందుకని మనిషి అంటే రెండు కదండి కర్మాజ్ఞానం కలిస్తే మనిషి అయినప్పుడు ఆ రెండు ఇంటి పాత్ర ఉంటుంది మోక్షంలో ఓకే అయితే వుచ్ ఈజ్ మోర్ ఇంట్రెన్సిక్ అండ్ ఉచ్ ఈజ్ ఎక్స్టర్నల్ బహిరంగమో అంతరంగమో సో అంటే ఇది కూడా వివాదాలకి తర్క వితర్కాలకి దాంట్లో పడనక్కర్లేదు చాలామంది ఏం చేస్తారంటే చాలా మౌలికమైన అంశాలని వివాదాల్లో పారేస్తారు తర్క వితర్కాల్లో పారేస్తారు ఐ ఫీల్ ఇట్ ఈజ్ చాలా అన్నెసరీ చక్కగా సింపుల్ మైండ్తో పరిశీలిస్తే తెలుసుకో తర్క వితర్కాల్లో పడిపోయేమంటే కర్మ గొప్పదా భక్తి జ్ఞానము గొప్పదా కర్మ గొప్పదా భక్తి గొప్పదా దీంట్లో గొప్ప ఏమిటి మీరు నాకు చెప్పండి ముక్కు గొప్పదా చెవి గొప్పదా ఆ ప్రశ్నే తప్పు అసలు రెండు ఒకే జాతికి చెందితేనే గొప్ప తక్కువ అనేది ముక్కు గొప్పదే చెవి గొప్పదే ఇప్పుడు గంధాన్ని ఆగ్రాణించాలనుకోండి ముక్కు దిబ్బడ వేస్తే ఇంక చెవి చే చెవి చేస్తున్నా పని కాబట్టి అలాగంటే ప్రశ్నే తప్పు అసలు ఆ రకమైన వాదాలే తప్పు మనిషి జీవితంలో కర్మ జ్ఞానము రెండు ఉన్నాయి కాబట్టి మనం ధర్మం చేస్తే అది కర్మకి సంబంధించిందైనా అవ్వాలి జ్ఞానానికి సంబంధించిందైనా అవ్వాలి అయితే దీంట్లో ఏది బహిరంగము ఏది అంతరంగము అంటే చూడండి కర్మ అంతర బహిరంగము జ్ఞానము అంతరంగం ఇప్పుడు జీతాలు ఇచ్చేప్పుడు కూడా ఇప్పుడు ఒకడు కూలిపని చేస్తాడు పొద్దున్న నుంచి కూలిపని చేస్తాడు కంటే దాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాను మీరు అనుకోవద్దు అలా తక్కువ చేయటం నాకు అసలు అలవాటే లేదు పొద్దున్న ఎనిమిదికి మొదలుపెట్టి సాయంకాలం ఆరు ఐదు గంటల దాకా కూలి పని చేస్తాడు ఇంకొకడు ఎంతమంది కూలీలు ఎక్కడ ఎలాంటి పని చేయాలో కాగితం మీద ప్లాన్ వేస్తాడు దీంట్లో జీతం ఎవరికి ఎక్కువ ఇస్తారు తక్కువ ఇస్తారు మీకు లోక స్వభావాన్ని బట్టి ఈ కాగితం మీద ప్లాన్ వేసేవాడికి మేనేజర్కి వీడు కూర్చుని ఉంటాడు ఎయిర్ కండిషన్ రూమ్లో చుట్టూ అందరూ కూలి పని చేస్తూ ఉంటారు మంది కూలి పని చేస్తూ వీడు ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుని ఉంటాడు అక్కడ నుంచి బయటికి రాడు కూడా ఫోనే చేస్తాడు పొద్దున్నే ప్లాన్లే ఇస్తాడు అక్కడే కూర్చుని ఉంటాడు చెమట కూడా పట్టదు బట్ట కూడా నలగదు వీళ్ళేమో దుమ్ము దూళ్ళో పడి వీళ్ళేమో పని చేస్తారు సో ఇద్దరూ మనుష్యులే కానీ వాడు చేసే పని జ్ఞానానికి సంబంధించిన పని వీళ్ళు చేసే పని కర్మకి సంబంధించిన సో ఆ కంపెనీస్ విషయంలో రెండో అవసరం ఈ జ్ఞానము కావాలి ఆ కర్మ కావాలి కానీ ఆ జ్ఞానము ఈజ్ మోర్ ఇంటెన్సిక్ కర్మ మోర్ ఎక్స్టర్నల్ బౌతర్ ఇంపార్టెంట్ బట్ ఉచిసే అంతరంగం అంటే జ్ఞానము అంతరంగమో కాబట్టి దానికి జీతం ఎక్కువ ఇస్తాయి కర్మ బహిరంగము దానికి జీతం తక్కువ ఇస్తాయి ల్యాబరేటరీలో ఎక్స్పెరిమెంట్ ప్లాన్ చేసి ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ చెయ్యి అని చెప్పటానికి పావుగంట పడుతుంది ఆ ఎక్స్పెరిమెంట్ చేయటానికి ఎనిమిది గంటలు పడుతుంది ఈ పావు గంటలో ప్లాన్ చేసిన వాడికి సంవత్సరం నెలకి జీతం ఇస్తే ఆ ఎక్స్పెరిమెంట్ చేసిన వాడికి నెలకి ఐదు జీతం ఇస్తాయి కాబట్టి జ్ఞానము అంతరంగం మన జీవితంలో కూడా అంతే కాబట్టి మనకి మోక్షము సంసార ఉపరమం కలగాలి అంటే అది జ్ఞానం లెవెల్లోనే కలగాలి ఎందుకంటే అది అంతరంగం కనుక కాబట్టి ధర్మము కూడా అంతరంగధర్మము బహిరంగ ధర్మము మోక్షానికి తీసుకువెళ్ళేది అంతరంగధర్మము అంటే జ్ఞానరూపమైన ధర్మము అయితే మరి ఈ కర్మరూపమైన ధర్మం అక్కర్లే ఎందుకు అక్కర్లేదు కావాలి అది దేనికి కావాలంటే ఈ జ్ఞానరూపమైన ధర్మానికి సపోర్ట్ ఇవ్వడం కోసం కావాలి కాబట్టి సో కర్మ అన్నది ఉపాయ రూపంగా ఉండి సపోర్టింగ్ సిస్టమ్గా ఉండి జ్ఞానానికి సహకరించి జ్ఞానం కలగటంలో ఎంతో పాత్ర ప్రధానమైన పాత్రని పోషిస్తుంది అప్పుడు జ్ఞానం కలుగుతుంది జ్ఞానం వల్ల వీడు మోక్షాన్ని పొందుతాడు ఇది వ్యవస్థ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 ఈ భయము నువ్వు భ్రమపడ్డావు ఈ భయానికి హేతువు లేదు అని చెప్పాడు చెప్తే వీడికి వెంటనే భయం పోతుందా ఎస్ అన్నావు ఎస్ అన్నావు వాడు కనుక ఆయన చెప్పిన మాటని ఖచ్చితంగా వెంటనే అవగాహన చేసేసుకున్నాడు అనుకోండి వాడికి ఆ రకమైన అవగాహన కలగటంలో ఏ రకమైన ఆటంకాలు లేకుండగా అలా చెప్పగానే వీడికి తెలిసిపోయింది అనుకోండి ఓస్ నేను పొరబడ్డానండి దీంట్లో భయపడాల్సిన కారణమే లేదు అని హి బికమ్స్ అట్ వన్స్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 పిశాచ భయం పిశాచం పట్టుకుంది నాకు అని అంటాడు చెప్తే నేను అన్నాను చూడబోయే వెర్రిమొహం పిశాచం పట్టుకోవడం ఏమిటి నీకు అలా తెలుసు పిశాచం పట్టుకున్నట్టు ఊరికే కర్ణాకర్నిగా ఎక్కడో విని సమాచారం పిశాచం కాదు ఏం కాదు నువ్వు భ్రమ నువ్వు ఆ భ్రమలోంచి బయటకు వచ్చేసి నీకు ఏ లోటు లేదు నేనేదో దానికి సంబంధించిందంతా చెప్పాను చెప్తే నేను చెప్పిన దాంట్లో ఇతనికి సంశయం ఏమిటి సంశయం పిశాచ్యం లేదంటాడు నేను ఎక్కడెక్కడో చాలామంది పిశాచం ఉందని చెప్తున్నారు పిషాచ్యం పోవడానికి ఏమో ఉపాయాలు చేస్తున్నారు భూతవైద్యాలు చేస్తున్నారు మంత్రాలు చెప్తున్నారు తంత్రాలు చెప్తున్నారు పూజలు చేస్తున్నారు పురస్కారాలు చేస్తున్నారు పెద్ద పెద్ద పండితులు కూడా అలాగే చేస్తున్నట్టు కనపడుతోంది భాగవతం పుస్తకంలో కూడా భూతప్రేత పిశాచ్య డాకిన్యన్ ఉంది ఈయన కొట్టిపారేసినట్టుగా చెప్పాడే బట్ అట్ ది సేమ్ టైమ్ ఈయన ఏదో కొంచెం లాజికల్గా మాట్లాడుతున్నాడు ఇదంతా సంశయం ఈ సంశయం ఉన్నంతసేపు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 ఆ అబ్బాయి పిశాచన లేదండి నేను పొరబడ్డానండి అనే లెవెల్కి వాడు రావాలి నెంబర్ వన్ అదొక ఆటంకం రెండోది ఏమిటో తెలిసిన రెండో దాని పేరు విపర్యము దీనికంటే డేంజర్ బై హ్యాబిట్ వీడికి ఇంటికి వెళ్ళేదాకా ధైర్యంగా ఉంటాడు ఒంటరిగా ఉంటాడు మళ్ళీ తలుపేసుకోగానే ఆయన పిశాచన లేదని చెప్పాడు కానీ ఉండే ఉంటుంది అని ఆపోజిట్ విపర్చయం ది హ్యాబిట్ ఆఫ్ అబాయిడింగ్ ఇన్ ది ఆపోజిట్ ఆపోజిట్లో అబాయిడ్ అవుతాను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 ఆ రకమైన ధర్మము దీనికే ఆత్మధర్మము అని కూడా అంటారు చాలా పొడుగుని మీరు సంగ్రహం చేసి ఆత్మజ్ఞాననిష్టారూపధర్మము మధ్యమ పదలో ఉప సమాసం చేయండి జ్ఞాననిష్టారూప ఎత్తేసేయండి ఆత్మధర్మ అని సో అటువంటి ధర్మము వలన ఈ సంసారము పూర్తిగా తొలగిపోతుంది అయితే ఈ ఆత్మజ్ఞాన నిష్ట ఎలాగలుగుతుందండి వీడికి అంటే సర్వకర్మ సన్యాసపూర్వకాత్ ఆత్మజ్ఞాన నిష్ఠారూపా ఇప్పుడు ఒక్క పదం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంత పుష్టి పట్టాల్సి ఉంటుంది నాకు ప్రోగ్రెస్ చేయాలని ఉంటుంది ఈ పేజీ అవకాటేయాలని ఉంటుంది కానీ ఇవి ల్యాండ్ మైన్స్ లాంటి పదాలు ల్యాండ్ మైన్స్ అంటే తెలుసు కదా ఆ ల్యాండ్ మైన్ దాటుకు వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా దాటాలి పొరపాటుగా దాటాలంటే ప్రమాదం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 దానికి పూర్వమునందు తప్పనిసరిగా ఉండదగ్గ కండిషన్ ఏమిటంటే సర్వకర్మ సన్యాసము అంటే సర్వకర్మలను విడిచిపెట్టుంటా సన్యాసము అంటే సన్యాసము అంటే విడిచిపెట్టడం అని కాదు అసలు గురికే అలా అనువాదం చేసి చెప్తాము అంటే ఇన్ ఎఫెక్ట్ ఆ మీనింగ్ వస్తుంది అందుకోసం అలా చెప్తాము ఖచ్చితమైన వర్డ్ని చూసినట్లయితే సమ్యక్ న్యాసన్యాస అంటే ఉంచుట ఎక్కడ ఉంచాల్సిన దాన్ని అక్కడ ఉంచుట దాని పేరు సన్యాసం ఒకప్పుడు ఏమవుతుంది తనది కానిది తన నెత్తిమీదకి ఎత్తుకుంటాడు వీడు అప్పుడు వాడు సన్యాసం చేసాడనుకోండి అంటే అది ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టేశాడు అనుకోండి ఇట్ అమౌంట్స్ టు లివింగ్ ఇట్ అది విడిచిపెట్టడం అనే ఇట్ అమౌంట్స్ టు దాట్ ఇప్పుడు ఎలాగంటే వాడి పరస కాదది ఆ పరస వాడి జేబులో పెట్టుకున్నాడు అరే ఆ పర్సె ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేయి అని అన్నారు గూట్లో ఉండాల్సిన పరిస్థ అది జేబులో పెట్టాడు అది ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేయి అంటే అప్పుడు ఏం చేస్తాడు వీడు దాన్ని ఆ అక్కడ పెట్టేస్తాడు పెట్టేసి వీడు అనుకుంటాడు ఆ పర్సని విడిచిపెట్టేస్తున్నాను అని వీడు అనుకుంటాడు అవతల వీడు సన్యాసం ఎక్కడ ఉంచాల్సిందాన్ని అక్కడ ఉంచుతున్నాడు అని వాడు కాబట్టి ఇన్ ఎఫెక్ట్ ఇట్ కమ్స్ టు దాట్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 కర్మను విడిచిపెట్టడం కర్మను విడిచిపెట్టడం అంటే చేతిలో ఏదో పని చేస్తున్నది అది కింద అది కాదు కర్మను విడిచిపెట్టడం ఎందుకంటే ఇప్పుడు వంట కర్మ కర్మను విడిచిపెట్టమంటే ఈ వంటతో వండుతున్న గిన్నెలు తప్పేళ్ళు అక్కడ పారేస్తలే చక్క అది కర్మే అవుతుంది చూసారా అదీ కర్మే అవుతుందండి విడిచిపెట్టడం కర్మ కాదు విడిచిపెట్టడం కూడా కర్మే మరి ఏమిటి కర్మను విడిచిపెట్టడం అంటే ఇంకో కర్మని చేస్తే అది కర్మను విడిచిపెట్టడం ఎలా అవుతుంది చేస్తున్న పనిని మానేసి చేస్తున్న కర్మను మానేసి ఇంకో కర్మ చేస్తాడు కర్మను విడిచిపెట్టడం ఎలా అవుతుంది ఇప్పుడు ఏదో గృహస్థాశ్రమ సంబంధించి కర్మలు చేస్తూ ఉంటాడు ఏదో సన్యాసం శోభనాధ్యాసం అంటారు అంటే ఏదో రొమాంటిక్ ఫీలింగ్ ఈ సన్యాసం అనేది ఏదో అత్యద్భుతమైంది దాంట్లోకి వెళ్ళిపోతే వెంటనే మోక్షం అలా మన కోసం ఉంటుందని ఏదోసం ఫీలింగ్ వస్తుంది వదిలిపెట్టి వీడు ఏం చేస్తాడు దీన్ని వదిలిపెట్టేస్తాడు గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టేస్తాడు విడిచిపోయి హృషికేశ్ వెళ్ళి అక్కడ అగరబత్తి ఫ్యాక్టరీ పెట్టి నడుపుతూ ఉంటాడు హిమాలయన్ అగర్బత్తి ఏమండీ దేవునికి నీకు అనుసంధానము హిమాలయన్ అగర్బత్తి మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమిటంటే సమ సమ్ ఆశ్రమం హెడ్ ఆఫ్ ది ఆశ్రమం సమా ఆనంద స్వామి కర్మలు విడిచిపెట్టినట్టేమైంది అంతకుముందు చేసి కర్మలు విడిచిపెట్టి మరో కర్మం చేస్తున్నట్టు అయింది కానీ మొత్తాన్ని కర్మం చేస్తున్నట్టే అయింది కానీ విడిచిపెట్టినట్టేమైంది నేను ఇల్లు విడిచిపెట్టాను అంటాడు ఇల్లు విడిచిపెట్టానని ఈ ఇల్లు విడిచిపెట్టేసి మామూలుగా రెండు గదులు ఉన్న టూ బెడ్రూమ్ ఇల్లు వదిలిపెట్టి ట్వంటీ బెడ్రూమ్ ఆశ్రమం కడతాడు బిగ్ ఆశ్రమం ఏమిటి విడిచిపెట్టినట్టు వాట్ ఈస్ దట్ హీ లెఫ్ట్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ కర్మసన్యాసా ఈ పజిల్ విడిచిపెట్టి పజిల్ విప్పేసి పాఠం ముగిస్తాం సో కర్మ సన్యాసం అంటే కర్మలో రెండు అంశాలు ఉంటాయి ఒకటి కర్తృత్వము రెండు భోక్తృత్వము దట్ ఈస్ వాట్ కర్మ ఈజ్ కర్మ కన్సిస్ట్ ఆఫ్ టూ థింగ్స్ వన్ ఈజ్ ద సెన్స్ ఆఫ్ డూయర్షిప్ ద సెకండ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ది యాక్షన్ సో సెన్స్ ఆఫ్ డూయర్షిప్ని విడిచిపెట్టడం విడిచిపెట్టడం కూడా కాదు నిజానికి ఉంచాల్సిన చోట ఉంచడం సన్యాసం సెన్స్ ఆఫ్ డూయర్షిప్ని ఈశ్వరుని ఎందు ఉంచుట సెన్స్ రిజల్ట్ని ఈశ్వరుని ఎందు ఉంచుట కర్మని చేసేస్తాడు వీడు గమనించానండి చేయడం మానేడు కర్మని చేసేస్తాడు కర్మ అయిపోతూ ఉంటుంది సెన్స్ ఆఫ్ డూయర్షిప్ని ఈశ్వరుడికి సమర్పించేస్తాడు కర్మ ఫలాన్ని ఈశ్వరుడికి సమర్పించేస్తాడు దట్ ఈస్ కర్మ సన్యాస చూసారా కర్మని మానేయకుండగా నేను విడిచిపెట్టడం అనే మాట మరిచిపెట్టేసి ఇంకో మాట మాట్లాడుతున్నా కర్మని మానేకుండగా కర్మని సన్యాసం చేస్తాడు అలాగంటే సన్యాసమే పాసిబుల్ ఇంకో రకం సన్యాసం కుదరదు కాబట్టి సో వి విల్ డిస్కస్ ఇట్ పౌర్ణమి